సోదరి సోదరులారా వినండి పద్నాలుగో అధ్యాయంలో బైబిల్ లో ప్రథమ యుద్దం రాయబడి ఉంది ఇందులో అబ్రాము లోతును కాపాడి శత్రువుల బారి నుండి లోతును విడుదల బైబిల్లో మొదటి యాజకుడు ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తాడు అతడే మెల్కి అతడు వచ్చి అబ్రామును ఆశీర్వదిస్తాడు అందుకే ఈ అధ్యాయం ఎంతో ముఖ్యమైనది అని చెబుతున్నాను అకస్మాత్తుగా ఈ యాజకుడు కనిపించటం అసందర్భమేమీ కాదు ఇప్పుడు వివరాలు వినండి షీనారు రాజైన అమ్రాపేలు ఎల్లాసరు రాజైన అర్యోకు ఏలాము రాజైన ఖదుర్లాయోమెరు గోయీయుల రాజైన తిదాలు అనేవారి రోజుల్లో వారు సొదము రాజైన బెరాతో గుమర్రా రాజైన బిర్షాతో అద్మారాజైన షినాబుతో శబోయీయుల రాజైన షమే లెక్తో సోయరు అనే బెల రాజుతో యుద్దం చేశారు సోదరి సోదర్లారా ఇది చరిత్రాత్మకమైన ఉదంతం తూర్పు నుంచి వచ్చిన రాజులు సుదమగుమర్ర రాజులను యుద్దంలో ఓడించారు ఈ యుద్దం జరిగినట్లు సమకాలీన చరిత్రలో దాఖలా కనపడుతూ ఉంది అంతకు ముందు యుద్దాలు జరిగాయో లేదో మనకు చెప్పబడలేదు గాని ఈ యుద్దంలో లోతు ఖైదీగా శత్రువుల చేతికి చిక్కినందు చిక్కినందుచేత ఇక్కడ ఈ విషయం ప్రస్తావించటం జరిగింది వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్ధిము లోయలో ఏకముగా కూడి పన్నెండు సంవత్సరాలు ఖదుర్లాయో మెరుకు లోబడి పదమూడో సంవత్సరాన తిరుగుబాటు చేశారు గనకనే యుద్దం ప్రకటించటం జరిగింది తూర్పు రాజ్యాలకు సదు రాజులు సామంతులు వీరి తిరుగుబాటును అణచటానికి యుద్దం చేశారు మృత సముద్రానికి దిగువన ఉన్న మైదానం మందున్న ఈ రాజులను తూర్పు రాజులు గెలిచారు అబ్రాము సోదరుని కుమారుడైన లోతు సుదములో కాపురమున్నాడు గనుక అతణ్ణి అతని ఆస్తిని కూడా పట్టుకునిపోయారు శత్రువు చేతిలో యుద్ద ఖైదీ అయ్యాడు లోతు పన్నెండో వచ్చిన సుధము గుమ్మర రాజులు సిద్దీము లోయలో పడిపోయారు శేషించిన వారు కొండలలోకి పారిపోయారు లోతు సోదమలో సొదములో ఉన్నాడు తన సోదరుని కొడుకు ఆపదలో ఉన్నాడని అబ్రాముకు తెలియగానే అతడు చర్య తీసుకున్నాడు తప్పించుకున్న ఒకడు వచ్చి హెబ్రియుడైన అబ్రాముకు ఈ వార్త అందించాడు అప్పుడు అబ్రాము ఏలోను వనములో ఉన్నాడు అది ఒక అమ్మోరీయుని వనం ఆ అమ్మోరీయుని పేరు మమ్రే యష్కోలు ఆనేరు అనే ఈ మమ్రే సోదరుడే వీరు అబ్రాముతో నిబంధన చేసుకున్నవారు ఈ రాజులు యుద్దంలో గెలిచి యుద్దఖైదీలను తీసుకుని ఉత్తర దిశగా కదిలి వెళ్లారు మృత సముద్రానికి పడమటి దిశకు తిరిగారు ఈ ప్రదేశం అబ్రాము ఉన్న చోటికి దగ్గరే హెబ్రోను బమ్రేలో అబ్రాము కాపురమున్నాడు వార్త అందగానే అబ్రాము లోతును విడిపించుకునే ప్రయత్నంలో శత్రువును ఎదుర్కొన్నాడు తనతో నిబంధన చేసుకున్న వారితో కలిసి శత్రుమూకను తారసిల్లాడు అబ్రాముతో కొందరు యోధులు ఉన్నారు అందరూ కలిసికట్టుగా దండెత్తారు వారి మధ్య నిబంధన ఇదే శత్రువు ముట్టడిస్తే వీరంతా అబ్రాహాము పక్షాన నిలిచి పోరాడాలి అబ్రాము తన సోదరుని కొడుకు చెరపట్టబడ్డాడని విని తన ఇంట పుట్టి అలవరచబడిన మూడు మందిని వెంటబెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమేశాడు దీని బట్టి అబ్రాము తాహతు ఎలాంటిదో మనము గ్రహించగలం అబ్రాముకు మూడు మంది సేవకులు ఉన్నారంటే అది మామూలు విషయం కాదు ఆయుధాలకు అలవాటు పడిన వారే మూడు అంటే ఇంకా స్త్రీలు వారి పిల్ల జల్లా ఎందరున్నారో ఇంత బలగం అబ్రాముకు ఉన్నది అంటే అతని ఆస్తిపాస్తులు ఏ స్థాయిలో ఉన్నాయో మనం ఇట్టే గ్రహించగలం దాను వరకు శత్రువులను తరిమి కొట్టాడు దాను ఉత్తరాన ఉంది రాత్రివేళ అతడు అతని దాసులు వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమతట్టు ఉన్న హోబామట్టుకు తరిమేశాడు సైన్యాన్ని రెండు గుంపులుగా విభజించి శత్రువులను ఎడాపెడా కొట్టాడు అరణ్యంలో పడి శత్రువులు చల్లా పారిపోయారు వారు కొల్లగొట్టుక వచ్చినదంతా యుద్ద ఖైదీలతో సహా విడిచిపెట్టి వారు పారిపోయారు ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన సోదరుని కొడుకైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తెచ్చాడు శత్రువులు స్త్రీలను బానిసలుగా తీసుకువెడుతున్నారు అబ్రాము ఎందుకు ఈ యుద్దంలోకి దిగాడు తన సోదరుని కుమారుడైన లోతు కోసం ఇదంతా చేయవలసి వచ్చింది జరిగిన యుద్దాలను గురించి మాత్రమే బైబుల్ చెప్పదు అబ్రాము జీవితంలో ఇదొక ఘట్టం గనుక ఈ సంగతి రాశారు అంతే అతడు కదుర్లాయోమెరును అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సుధమరాజు అబ్రాముకు ఎదురు వెళ్లాడు రాజు లోయ అనే షావే లోయ వరకు వచ్చాడు సుధమరాజు అబ్రామును కలుసుకునేందుకు వచ్చాడు సుదము రాజు అబ్రాహముకు గొప్ప శోధన తెచ్చిపెట్టబోతున్నాడు ఈ సందర్భంలో ఒక కొత్త మనిషి వస్తున్నాడు అది అబ్రాహముకు ఎంతో మేలు పద్దెనిమిది పంతొమ్మిది వచనాలలోని వ్యక్తిని సందర్శించండి ఎవరి అపురూప వ్యక్తి షాలేము రాజైన మెల్కీ రొట్టే ద్రాక్ష రసము తెచ్చాడు అతడు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు అప్పుడతడు అబ్రామును ఆశీర్వదిస్తూ అన్నాడు ఆకాశానికి భూమికి సృష్టికర్త సర్వోన్నతుడు అయిన దేవుని వలన అబ్రాము నీవు ఆశీర్వదించబడుదు గాక అప్పుడు అబ్రాము అన్నిటిలో ఇతనికి పదువు వంతు ఇచ్చాడు ఈ అపురూపమైన వ్యక్తి ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు ఉన్నట్లుండి అకస్మాత్తుగా కనిపించి హఠాత్తుగా అదృశ్యమైన ఈ మార్మిక వ్యక్తి ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు ఎక్కడికి వెళ్లాడు ఈయన పని ఎలాంటిది రొట్టే ద్రాక్షరసం అందించి ఆ పలాన అదృశ్యుడైపోయాడేమిటి అతడు షాలేము రాజు సర్వోన్నత దేవుని యాజకుడు అది సరే ఈయనకు సర్వోన్నత దేవుడు ఎలా తెలుసు ఏఎల్ సర్వోన్నతుడు అని యహోవాను గురించి ఈయనకు ఎలా తెలుసు భూమ్యాకాశములను సృజించిన సజీవ దేవుడు ఆదికాండం మొదటి అధ్యాయంలోని దేవుడు నోవహుకు హనోకుకు ఆయనే దేవుడు దేవుళ్లలో ఒకడు కాడు ఏకైక దేవుడు ఆయనేమి ఒకనొక స్థానిక దేవుడు కాడు దేవుడు ఒక్కడే ఏకదేవ ప్రత్యక్షం మొదటిది మానవుని పతనానంతరం బహుదేవ భావన మొదలైంది రానురాను రోమాపత్రిక మొదటి అధ్యాయం ఇరవై వచనంలో చెప్పబడిన రీతిగా వారు దేవుని ఎరిగి ఉండి కూడా ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్థుతులు అర్పించనులేదు గాని తమ వాదములయ్యందు వ్యర్థులైపోయారు సృష్టికర్తను మరచి సృష్టమును పూజించారు ఇదో విచిత్ర సంఘటన అబ్రాము కాలంలోనే లోకం మొత్తానికి ఒకే ఒక యాజకుడు మనకు పరిచయమవుతున్నాడు సత్య సజీవ దేవుని ప్రత్యక్షం ఇతనికి ఉంది సజీవ సత్యదేవునికి అతడు యాజకుడు అబ్రాముకు ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని ఇస్తున్నాడు మెల్కీ సెదకు జ్ఞానం ఎంతో విస్తృతమైంది అతడు పరమార్థ జ్ఞాని మెల్కీ పేరు బైబిల్ మూడు సార్లు వస్తుంది ఆదికాండంలో ఒకసారి రెండోసారి కీర్తనల గ్రంథం నూట కీర్తన నాలుగో వచ్చును మెల్కీ క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉందువని యహోవా ప్రమాణము చేసి ఉన్నాడు ఆయన మాట తప్పనివాడు ఇది క్రీస్తును గురించిన ప్రవచనం ఇక మూడోసారి హెబ్రి పత్రికలో పేరు తరచుగా వినిపిస్తుంది అయితే ఆదికాండములోని మెల్కి సెదకు పేర్కొనలేదు అసలు ఆదికాండం కుటుంబాల గ్రంథం వంశ గ్రంథం గదా ఆదికాండంలో ఏ వ్యక్తి పేరు చెప్పినా అతని తండ్రి పేరు గోత్రం పేరు తప్పకుండా పేర్కొనబడుతుంది మరెందుకో మెల్కి సెదకు పుట్టుపూర్వోత్తరాలు బైబిల్ లో ఎక్కడా కనపడవేమిటి ఆద్యంతములు లేని యేసుక్రీస్తు యాజకత్వానికి మెల్కి సెదకు ముందు గుర్తుగా విశేషం ఏసుక్రీస్తు సేవ ఆయన చేసిన బలియాగం యేసు మన ప్రధాన యాజకుడై అతి పరిశుద్ధ ప్రదేశంలో ప్రవేశించిన వైనం మెల్కీ సెదికులో ఛాయా మాత్రంగా కనిపిస్తాయి క్రీస్తు యాజకత్వం అహరోను క్రమమును అనుసరించినది రాజుగా క్రీస్తు అబ్రహాము దావీదు కుమారుడు మతై శుభవార్త ఈ విధంగానే క్రీస్తును పరిచయం చేస్తుంది యోహాను శుభవార్త మొదటి అధ్యాయం ఒకటి పద్నాలుగు వచనాలలో ఆదియందు వాక్యము ఉన్నది వాక్యము దేవుని వద్ద ఉంది వాక్యము దేవుడై ఉంది ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమవలే మనము ఆయన మహిమను కనుగొన్నాము ఆయన నిత్యదేవుడు ఆయన అల్పా ఒమెగ సృష్టి దృష్ట్యా ఆయన ఆదికీ అంతానికి అతీతుడు పరలోకమహిమ నుండి వచ్చాడు వాక్యము శరీరము ధరించింది మనము ఆయన మహిమను చూచాము మెల్కీ సెదకులో మనం ప్రభుయేసు చిత్రపటాన్ని తేటగా చూడగలం ఈ మెల్కీ సెదకు వచ్చి అబ్రాహ్ముకు రొట్టే ద్రాక్ష రసం అందించాడు ఏమిటి దీనికి అర్థం మొదటి కొరింతి పదకొండవ అధ్యాయం ఇరవై వచనంలో ప్రభువు రాత్రి భోజనాన్ని గురించి మాట్లాడుతూ పౌలు అన్నాడు మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగేటప్పుడెల్లా ప్రభువు వచ్చేవరకు ఆయన మరణాన్ని ప్రచురిస్తారు అంటే మెల్కీ సెదకు ముందుగానే యేసుక్రీస్తు మరణాన్ని ప్రచురిస్తున్నాడన్నమాట అందుకే మెల్కీ అబ్రామును ఆశీర్వదిస్తున్నాడు ఆకాశమునకు భూమికి ప్రభు దేవుడు ఏల్ ఎలోహ్యం అబ్రామును ఆశీర్వదించునుగాక అప్పుడు ఆ కాలంలో లోకమంతటికి యాజకుడు మెల్కీసెదకే ఇప్పుడు లోకమంతటికి ఏకైక ప్రధాన యాజకుడు అయితే యాజకత్వం అహరోను క్రమానికి అతీతమైనది అది మెల్కీ క్రమమునకు చెందినది అహరోను యాజకత్వం ఇష్రాయేలుకు సాక్ష్యపుడారానికి పరిమితమైనది క్రీస్తు వ్యక్తిత్వం అహరోను యాజక క్రమానికి చెందిందే వచ్చి నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడైన దేవుడు స్థుతింపబడునుగాక అంతట అబ్రాము అన్నిటిలో అతనికి పదో వంతు ఇచ్చాడు ఆరంభంలోనే అబ్రాము మెల్కీ సెదెకు దాడు దశమభాగాలు చెల్లించే విధానం అతనికి ఎలా తెలిసింది దేవుడే స్వయంగా ఈ విషయమై అతనికి ప్రత్యక్షం అనుగ్రహించాడు ఇంకా అనేక అంశాలు ప్రత్యక్షంలో ఆయనకు తెలిసి ఉంటాయి అనటంలో ఎట్టి సందేహము లేదు రాజు ఇవ్వచూపుతున్న కానుకలను అబ్రాహాము తిరస్కరించాడు సుదమరాజు అబ్రాహముతో అన్నాడు మనుష్యులను నాకిచ్చి ఆస్తి నీవే తీసుకో సోదరీ సోదర్లారా ఇది గొప్ప శోధన అలనాటి హమూరబీ శాసనాల ప్రకారం అబ్రాహాముకు విజేతగా మనుషులపైనా ఆస్తి అంతటిపైనా హక్కు ఉంది సుధమరాజు తెలివిగా మాట్లాడుతున్నాననుకుంటున్నాడు మనుషులను నాకివ్వు వస్తువులు నువ్వు తీసుకో సుధమరాజు ఇచ్చింది అబ్రాహము తీసుకుని ఉంటే ఏం జరిగేదో మీరు ఆలోచించగలరా శ్రోతలు ఎవరైనా అబ్రాహాముని దేవుడి ఆశీర్వదించాడు అంటే సుధమరాజు దానికేమనేవాడు అదేమి కాదు అదంతా నేనిచ్చిందే దేవుని దేవనేమీ కాదు అది అబ్రాముకు తెలుసు కాబట్టే రాజుతో అబ్రామ్ అన్నాడు ఆకాశానికి భూమికి సృష్టికర్త సర్వోన్నతుడు అయిన దేవుడు యహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను ఒక్క పోగైనా చెప్పుల వారైనా నీ వాటిలో ఏదైనా నేను తీసుకోను నేనే అబ్రహామును ధనవంతునిగా చేశాను అని నీవు చెప్పగలవు ఇది నాకు వద్దు అంతకుముందే మెల్కీ సెదకు ఆశీర్వదించి వెళ్లాడు అదే ప్రభావం అబ్రాము తీర్మానం మీద పనిచేసింది అసలు అబ్రాము మెల్కీ కలుసుకోవడం ఎంతో మంచిదైంది రాబోయే శోధనల నుండి తప్పించుకునే మార్గం కూడా దేవుడి సిద్దపరిచి ఉంచుతాడు మొదటి కొరింత పదో అధ్యాయం పదమూడో వచ్చును ఏం చెబుతోందో వినండి సాధారణంగా మనుషులకు కలిగే శోధన తప్ప మరి ఏది మీకు సంభవించి ఉండలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్ములను శోధింపబడనియడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని కలుగచేస్తాడు దేవుడు అబ్రాహాముకు శోధన తప్పించుకునే మార్గం కలుగజేశాడు అబ్రాహ్మును ఎవరూ ధనవంతుణ్ణి చేయనక్కర్లేదు దేవుడు అనుకుంటే దేవుడు చేస్తే అబ్రాహం సంపన్నుడు కాగలడు లేకపోతే లేదు అంతే అబ్రాహా రాజుతో అంటున్నాడు ఈ పడుచువారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన ఆనేరు యష్కోలు మమరే అనే వారికి ఏ భాగాలు రావాలో ఆయా భాగాలు మాత్రం వారిని తీసుకొనియ్యి అంటే ఈ యువకులకు హక్కు ఉంది వారు ఏది తీసుకోవాలో అది తీసుకోవచ్చు తీసుకోమనండి నాకు అభ్యంతరమేమీ లేదు నాకు మాత్రం అందులో ఏమీ వద్దు నేను తీసుకోను అంటున్నాడు అబ్రహాం సోదరీ సోదరులారా అబ్రహాముకు లోతుకు మధ్య ఎంత వ్యత్యాసముందో చూచారా హస్తమశకాంతరం తేడా ఉందిగదు లోతు అబ్రహాముతో ఉన్నాడు తిరిగాడు సహవాసం చేశాడు అబ్రాహాము సౌశీల్యాన్ని చూచాడు అబ్రాహాము ఆధ్యాత్మిక సుగుణాలను స్వయంగా పరిశీలించాడు సర్వశక్తుని బలిపీయటం ముందు అబ్రాహాము ఆరాధిస్తుంటే అంతా చూచాడు పాల్గొన్నాడు ఇన్ని అవకాశాలున్నా లోతు శరీరానుసారిగానే ఉండిపోయాడు లోతు ఆధ్యాత్మిక విషయాలను చూచాడే కాని ఎన్నడూ అనుభవించినవాడు కాడు లోతు అనే మాటకు అర్థం తెరా మూసుకు ఈ పేరు లోతుకు అక్షరాల తగిందే లోతు లోక సంబంధి లోకాన్ని ప్రేమించిన శరీరానుసారి దేవుడా లోకమా అంటే లోతు లోకాన్నే కోరుకున్నాడు అతనికి ఆధ్యాత్మిక విలువలు తెలియవు లోకం అతణ్ణి మోసగించింది అతని గాధ విషాదాంతం దేవుని పక్షంగా నిలిచి ఉన్నతాశయాలతో బతికేవారికి ఉన్నంత నిండుదనం లోతుకు లేదు అతని ఆధ్యాత్మిక జీవితానికి లోతు అసలే లేదు. అందుకే అబ్రాహాముని గురించి ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాము అబ్రాహాము స్వంత సోదరుని కొడుకే లోతు అయినా లోతు పరాజితుడు అబ్రాహము విజేత దేవుడు రెండు మన ముందు ఉంచి వాటిలో ఏదో ఒకటి కోరుకోమంటాడు యితే అబ్రాము లోతుకు అవకాశమిచ్చాడు నీకు ఏ భూమి కావాలో కోరుకో అన్నాడు లోతు పరుడు సదుమ ప్రాంతాన్ని కోరుకున్నాడు అబ్రాము నిస్వార్థ వైఖరి అది అతనికి లాభము క్షేమము లోతు వైఖరి నష్టము ప్రమాదము సోదరుడా సోదరి నీ సౌశీల్యానికి పరీక్ష నీవేది కోరుకుంటావు ప్రభువు సంఘ సహవాసము కోరుకుంటే నీకు మంచి సౌశీర్యము ఉన్నట్లు తాగుడు దొంగతనం అబద్ధం మోసం మనిషి తీర్మానానికి తగిన వ్యాసం గాలు కావు జీవితంలో బొత్తిగా విలువలేనివి ఎందుకు కోరుకోవాలి ఫలాన్ని బట్టి చెట్టు ఎలాంటిదో తెలుసుకుంటాము సుధముకు దగ్గరగా గుడారం వేసుకున్నాడు నెమ్మదిగా సుధము కేంద్రానికి లాగివేయబడ్డాడు పగటికీ రాత్రికి మధ్య సంధ్యావేళ వెలుగుకు చీకటికి మధ్యరేఖ అలాగే మన జీవితాల్లో కూడా మంచికి చెడుగుకు మధ్యరేఖ ఉంది సంధ్యా సమయంలో నిలవకూడదు ఒక్కడుగు వెంట్రుకంత వాసి అంతే చీకట్లోకి పూర్తిగా వెళ్లిపోతాడు మనిషి లోతు సుధమకు దగ్గరగా గుడారం వేసుకుని గొప్ప పొరపాటు చేశాడు సుధము లోపలికి లాగేసింది సుధమ పౌరులు పాపంలో బరి తెగిన లోతుకు అదేమి పట్టలేదు అతనికి కావలసిందల్లా లాభము పదవి శరీర తృప్తి క్రమేణా అతని ఆధ్యాత్మిక జీవితం అడుగంటిపోయింది ధనాపేక్ష సమస్త క్యూడులకు మూలం లోతు సొదములో ఆర్థికంగా గొప్పవాడయ్యాడు కాని ఆధ్యాత్మికంగా నైతికంగా భ్రష్డైపోయాడు కొందరని ఉండవచ్చు అబ్రాహాము తెలియతక్కువవాడు అతడు కూడా సుధుమకు వచ్చి ఉంటే గొప్పవాడయ్యేవాడే లోతు యుద్దఖైదీగా శత్రువుల చేతిలో చిక్కినప్పుడు అబ్రహాము అతణ్ణి తప్పించకపోయినట్లయితే అతడు జీవితాంతం శత్రురాజ్యంలో బానిసగా మగ్గిపోయి ఉండేవాడే అప్పటికైనా పరివర్తన అంటే అదీ లేదు మళ్లీ పాత జీవితంలోకి మామూలు బతుకులోకి దిగజారిపోయాడు ఎప్పటికాలిట్టిట్టే సోదరా సోదరి అబ్రహాము సంబంధి లోతు శరీరానుసారి అబ్రహాము లాంటి విశ్వాసం అలవర్చుకుందాము లోతు మనస్తత్వాన్ని వదులుకుందాము యషయా యాభై అధ్యాయం ఏడో వచనంతో ఈ సందేశం ముగిస్తాను భక్తిహీనులు తమ మార్గమును విడవాలి దుష్టులు తమ తలంపులను మానాలి వారు దేవుని వైపు తిరిగిన ఎడల వారియందు ఆయన జాలి పడతాడు వారు మన దేవునివైపు తిరిగితే ఆయన బహుగా జాలి పడతాడు దేవుడు మిమ్మను సమృద్దిగా దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం దేవా తండ్రి నేటి సందేశం మా శ్రోతల హృదయాలలో సంచలనాత్మకమైన గొప్ప మార్పు తేవాలని అందరికీ వ్యాధి బాధల నుండి సైతానియ దుష్ట శక్తుల నుండి విడుదల ప్రసాదించుమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి Amen